నలభై ఐదు మాకు తెలిసినంత మర్మంబు ధరలోను మరియు లేదటంచు మనుజులెల్లా నోకరితోను ఒకరు వాదించుచున్నారు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరమందు మాత్రము శక్తిగయున్న ఓ రెండవ ఆత్మ వినుము ప్రస్తుత కాలములో మనుషులు దేవుని విషయములో కొన్ని వర్గములుగా చీలిపోయి మా వర్గమునకే దేవుడు దేవుని విషయములు తెలియునని మిగతా ఎవరికి దేవుడు దేవుని విషయములు తెలియవని పలుకుచున్నారు ఒక వర్గముతో మరి వర్గము వారు ఈ విధముగా వాదించుచు దేవుడు మాకు మాత్రమే తెలుసు అంటున్నారు ఒకరి విధానమును ఒకరు ఒప్పుకోక పూర్తి విభేదించుట వలన చివరకు ఘర్షణలు పెద్ద యుద్ధములూ ఏర్పడుచున్నవి దేవుని విషయములో వర్గములుగా చీలిపోయిన మనుషులు వారి వారి వర్గములకు మతముల పేర్లు పెట్టుకొని మతముల మాయలో పడిపోయి దేవుని వాస్తవికతను తెలియలేక ఒక మతముతో మరి మతము వారు వాదించుకొనుచున్నారు